చల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతిద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి కామ కామి చాలా ఎక్సలెంట్ కృష్ణుడి యొక్క స్టేట్మెంట్ అది ఇప్పుడు సముద్రము ఎక్కడికి పరుగులు తీసి దాన్ని లాక్కుంటాం లేకపోతే కలిపేసుకుంటాం దీనికి వెళ్ళదు హాయిగా చూడండి సముద్రం ఎలా ఉంటుంది అలాగా మంచి గంభీరంగా అలాగా ఊగుతూ ఉంటుంది ఆ సముద్రం నదే ఎండాకాలం ఒకలాగా వర్షాకాలం ఒకలాగా బాగా వర్షాలు పడిపోతే ఇంకోలాగా ఉంటుంది సముద్రం కాలాలతో సంబంధం ఉందా ఎప్పుడు ఒకటేలాగా అలాగా ఎప్పుడు అలాగా నిండుగా అలలతోటి అలా ఉంటుంది ఎప్పుడు మార్పు చెందకుండా ఒకలా ఉంటుంది సముద్రం తర్వాత దాంట్లోకి ఇన్ని నదులు ఎరలేస్తా అనుకోండి సముద్రం పొంగిపోయి పురిలిపోతుందా ఈ నదులు ఏమీ కలపలేదనుకోండి సముద్రం ఏమన్నా తగ్గిపోతుందా నా సముద్రానికి పెరుగుదల తరుగుదల గాని బయట నుంచి వచ్చేవాటి వల్ల కలగదు అందుకని అపూర్యమాణం అచ్చలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి ఎన్ని నదులు వెళ్లి కలిసిన ఎన్ని నీళ్లు వెళ్లి ఎన్ని కీసెక్కులు నీళ్లు అలానే ఉంటుందండి అది అలా తీసేసుకుంటుంది ఏమైపోతుంది ఆయైపోతుంది మళ్ళీ దాని నుండి ఆవిడైపోయి పైకి వెళ్ళిపోతున్నప్పటికి కూడా సముద్రం పరుగుదల ఉండదు అలా ఉంటుంది సముద్రం అందుకనే దానికి అనంతమన్నారు సముద్రం మా గొప్పది సముద్రం ఒక జ్ఞాని కూడా సముద్రం లాంటివాడు వాడి దగ్గరికి ఏ వస్తువులు వచ్చినా వాణ్ణేమి లేకపోతే పొంగిపోవడానికి కానీ గురిచేవు ఏదైనా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా కుంగిపోడు పొంగడు కుంగడు ఎందుకని పరిపూర్ణమైన స్థితిలో ఉండేవాడు పరిపూర్ణమైన స్థితిలో ఉండేవాడు వాడి దగ్గరికి ఏది వచ్చినా చూడండి వాడిలో పొంగుదనం ఉండదు ఏది వదిలిపోయినా పొంగుదనం ఉండదు వాడి స్థితి వాడిది సో ఆ స్థితిని ఆయన అందించాలనుకుంటున్నారు మనకు ఆ స్థితిని మనకు దర్శనం చేయించాలనుకుంటున్నారు ఆయన సానుభవం చేయించాలనుకుంటున్నారు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు ఒక్కొక్క పదం విడగొట్టి విడగొట్టి విడగొట్టి మీకు చూపిస్తూ పోతుంటాను మీ లోపల దాన్ని దర్శిస్తూ పోతూ ఉండండి ఆఖరికి ఎక్కడికి చేరుకుంటా ఉంటే ఇక చూసేవాడు చూడబడేది చూసేది ఈ భేదాలు లేకుండా ఏకమైనటువంటి స్థితికి వెళుతుంది ఆ స్థితికి వెళ్లేదాకా విచారణ సాగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వ దర్శనం ఈ శ్లోకం ఇప్పుడు విచారణ చేద్దాం ఒకసారి చూడండి దృశ్యం అంటే ఏంటి చూడబడేది అంతే కదా ఒక సీన్ చూడబడేది ఇప్పుడు మీరు నన్ను చూశారు కదా కళ్ళతోటి నన్ను కళ్ళతో చూశారు చూడండి ఒకసారి బాగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వాటిస్ దృశ్యం అనేది అసలు సీని ఏంటో మీకు చూపిస్తాను అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి ఒకసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా లోపల పరిపూర్ణానంద సరస్వతిని చూడండి నన్ను నా రూపం నా ముఖం నేను ధరించిన బొట్టు వస్త్రాలు ఆకృతి అంతా ఒకసారి ఈ విజువలైజ్ పూర్టిగా రూపాన్ని లోపల చూడండి ఇప్పుడు కళ్ళు తెరగండి ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించాలి కళ్ళు తెరుచున్నప్పుడు నన్ను మీరు చూశారు కళ్ళు మూసినప్పుడు నన్ను చూశారు ఏంటి తేడా చెప్పండి దు ఇది భౌతిక ఆకృతి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చూసింది మానసిక ఆకృతి అర్థమైందండి ఇది భౌతిక ఆకృతి అది మానసిక ఆకృతి ఇరు రెండిటికీ తేడా ఏంటనంటే మీరు అక్కడ గీయొచ్చు నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టచ్చు ఎందుకని మానసిక ఆకృతి మీరు కల్పించారది ఇక్కడ మీరు అలా చేస్తారా నేను ఊరుకుంటాను లేకపోతే పక్క వాళ్ళు ఊరుకునిస్తారా దాట్ ఈజ్ ద డిఫరెన్స్ అక్కడేంటి మీరు అలా కూర్చుని స్వామీజీకి అన్ని బాగున్నాయి కానీ కొద్దిగా ఇది ఏదైనా కొద్దిగా సెట్ చేస్తే ఇంకేదన్నా కొంత ప్లాస్టిక్ సరే ఇది కొద్దిగాలా కొద్దిగా లావు కానీ లేకపోతే ఇంకొద్దిగా ఇది ఏదైనా చేస్తే మీరు లోపలన్నీ చేసుకోవచ్చు ఏదైనా మార్పులు చేసుకోవచ్చు కానీ బయట దగ్గరికి రారు చూస్తూ దండం పెట్టుకుని పోవడం ఎంతే దీని భాష్యమైన ఆకృతిని మీరేం చేయడానికి లేదు ఆంతరంగికంగా ఆకృతి ఏదైతే ఉందో మానస ఆకృతి దాన్ని మీరు ఏదైనా చేయొచ్చు కదా అందుకనే దాన్ని ఏమన్నారు ఇది ఆబ్జెక్ట్ అదేంటి ఆబ్జెక్ట్ ఆఫ్ మై దృశ్యం నేను చూసే నా దృశ్యానికి స్వామి ఒక వస్తువు అయ్యారు బాగా చూడండి ఇప్పుడు ఇక్కడ లోపల ఏం జరిగింది ఏం జరిగిందనంటే దృశ్యము అంటే ఏంటంటే ఆయన ఏమంటారంటే స్వామి అనే ఒక రూపం మీకు కనిపిస్తుంది కదా లోపల ఆ రూపము ప్లస్ పరిపూర్ణానంద అనే పేరు ఈ రూపము ప్లస్ నామము ప్లస్ ఒక వృత్తి ఒక భావన ఒక ఆలోచన లోపల ఆలోచన వచ్చింది స్వామి మీదకి మళ్ళీ నిండి ఆలోచన చాలా రోజులు అయిందేమోనండి స్వామిని ఆలోచన అంటే ఆలోచన మళ్ళీందంటే అక్కడ స్వామి వచ్చినట్టే కదా ఏంటోనండి బాబు మా అబ్బాయి చాలా దూరం వెళ్ళి చదువుకుంటున్నాడు కానీ మా అబ్బాయి మీదకి మళ్ళీ ఆలోచన అన్నారనుకోండి ఆలోచన మళ్ళడం అంటే ఏంటి అక్కడ మీ అబ్బాయిని చూశారంతే మీ అబ్బాయిని చూశారక్కడ ఏమో స్వామి గుర్తుకొచ్చారండి గుర్తుకొచ్చారంటే ఏమైంది అక్కడ లోపల ఏం జరిగింది ఒక ఆలోచన ఉంది ఆలోచనకి ఇప్పుడు నామరూపాలు లేవు దాని మనం గుర్తించలేము ఆలోచనని దాంట్లో ఒక నామాన్ని రూపాన్ని తెచ్చుకున్నాం అంటే ఏముంది లోపల అంటే ఇప్పుడు నేను ఆపరేట్ చేసి చూపిస్తున్నారండి లోపల ఏముంది అనస్తీష ఇవ్వలేదు ఏమి లేదు అలా కూర్చోబెట్టి ఆపరేట్ చేస్తున్నారండి మిమ్మల్ని లోపల ఏముంది ఇప్పుడు ఒక ఆలోచన ఉంది ఆలోచన దేని ఏదో ఒక దాని ఉండాలి ఆ దేని పట్ల ఉందో దానికి నామము రూపం ఉంటుంది అంటే నామము రూపము ప్లస్ ఆలోచన ఇది లోపలుండే మనస్సు యొక్క ఒకనొక రూపం ఒకనొక రూపమే ఇంకా ఇంకో రూపం ఒకటి ఉంది మనస్సుకి మనస్సుకి రెండు రూపాలున్నాయి చెప్తారైనా ఇది ఒకనొక రూపం ఇప్పుడు సపోజ్ అని చూశారు కదా మనస్సులో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచిపెట్టే ఇంకేం అక్కలేదు కళ్ళు మూసుకొక్కలేదు ఏనుగు గుర్తుకొచ్చింది ఏనుగు ఏనుగుని చూడండి ఒకసారి అలాగా అలా నన్ను చూస్తూ చూడకండి ఏనుగుని మళ్ళీ చాలా తేడా వస్తుంది ఊరికి ఒక్కసారి ఏనుగుని చూడండి ఒకసారి ఏనుగుని అలాగా విజువలైజ్ చేసుకోండి ఏనుగు వచ్చింది అంటే ఏం జరిగిందనంటే పరిపూర్ణానంద అనే వ్యక్తి ఆ రూపం పోటీ ఆ పేరు పోయింది ఇప్పుడు ఏనుగు అనే పేరు వచ్చింది ఏనుగు అనే రూపం వచ్చింది చూడండి ఇంతకు ముందు నేమన్ ఫామ్ పడిపోయింది ఇప్పుడు కొత్త నేమన్ ఫామ్ వచ్చింది మళ్ళీ గులాబీ పువ్వు అనని అనుకోండి ఇది పడిపోతుంది ఆ నామరూపం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ నామరూపాలన్నీ అసలు లోపల అలా వచ్చేస్తున్నాయి పడిపోయిన తర్వాత ఎక్కడ పడిపోతుందండి అంత ఫైవ్ స్ కింద అలా పడిపోతుంది ఎక్కడ పడిపోతున్నాయి చెప్పండి అదేమన్నా పోతునే అట్టల చెక్కల లాగేమన్నా లోపలే కాకపోతే ఫిలిం లాగా ఏమన్నా లోపల ఏమన్నా కట్టల కట్టలు ఏమైనా పేరుకుపోతున్నాయా చెప్పండి ఎక్కడ పడిపోతుంది ఎక్కడ పడిపోతుంది ఎక్కడ పడిపోతుంది మీరు మీరు అనుభూతి పొంది చెప్పండి నోటితో కాదు నాకు కావాల్సింది మీ నోటితో చెప్పే మాట నాకొద్దు మీరు లోపల చూడండి ఒకసారి ఏనుగు అనుకున్నప్పుడు ఏనుగు వచ్చింది ఆ ఏనుగు పడిపోయింది ఎక్కడ ఒక్కసారి నిలబడండి అక్కడ అక్కడ నిలబడి చూడండి పరిపూర్ణానంద అంటే ఆయన వచ్చారు పడిపోయింది ఎక్కడ పడిపోయింది అక్కడ నిలబడి చెప్పండి కంగారు పడిపోకండి మిమ్మల్ని ఏం కంగారు పెట్టట్లేదు ఆ నిలబడి ఎక్కడ ఆ పరిపూర్ణానంద పడిపోయింది ఏనుగు వచ్చింది పడిపోయింది గులాబీ పువ్వు పడిపోయింది ఒకసారి నిలబడండి అక్కడ నిలబడి ప్రశాంతంగా దాన్ని అదే జార్తిగా వినండి అది ఎక్కడ వచ్చింది ఎక్కడ పడిపోయింది అసలు అది వచ్చింది కదా అది రావడానికి కారణం ఏంటి నేను అనుకున్నాను ఇప్పుడు ఆలోచించండి నేను అనుకున్నాను అది వచ్చింది అంటే లోపల అనుకునేవాడు ఒకడున్నాడు అనుకోబడింది ఒకటి ఉంది ఇది రెండో మనం పట్టుకోవాలి ఇప్పుడు అనుకునేవాడు ఒకడున్నాడు వాడున్నాడు కాబట్టే అనుకోవడం అంటూ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఒక్కసారి నిలబడండి నిజమేనండి మనం మనం ఏం చేశామంటే అనుకునేవాడు నిదలేశాం అనుకోబడేదాని మీదకి వెళ్ళిపోతున్నాం మనం మనం ఏం చేస్తున్నాం నేను అనుకున్నాను పరిపూర్ణానంద వచ్చారు ఇప్పుడు నేను అనుకున్నాను ఆయన పడిపోయారు ఏనుగు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అనుకున్నాను గులాబీ పూని ఏనుగు పడిపోయింది గులాబీ పూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అనుకుంటాను టిఫిన్ అనుకుంటాను ఇడ్లీ ఏదో ఇది పడిపోతున్నది వస్తుంది అంటే అనుకునేవాడు ఉండి వాడు అనుకుంటుంటే ఈ ఆలోచనలు వస్తున్నాయి పడిపోతున్నాయి ఈ వృత్తి వస్తుంది పడిపోతుంది ఈ దృశ్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి వస్తున్నాయి పడిపోతున్నాయి కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి బాగా వినండి ఉదయం మేలుకున్నప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఏమి జరుగుతుంది తెలిసి అండి ఒక దృశ్యం వస్తుంది దాంతో ఇంటరాక్ట్ అవుతున్నాం పడిపోతుంది రెండో దృశ్యం వస్తుంది ఇంటరాక్ట్ అవుతున్నాం పడిపోతుంది మూడో దృశ్యం వస్తుంది వ్యవహరిస్తున్నాం పడిపోతుంది నాలుగో దృశ్యం ఇలాగా ఉదయం మేలుకున్నప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఈ దృశ్యాలు ఏడతెరపు లేకుండా వస్తూ ఉన్నాయి వ్యవహరిస్తున్నాను పడిపోతున్నాయి వస్తుంది వ్యవహరిస్తున్నాను పడిపోతుంది కానీ ఇక్కడ బాగా చూడండి దృశ్యవారిత చిత్తమాత్మన ఇప్పుడు మన మనస్సును సరిగ్గా మనం అర్థం చేసుకుంటూ పోతే మనస్సు అంటే ఏమీ కాదు నేను అనుకునే ఆలోచనలే మనస్సు నేను అనుకుంటే ఆ రూపం పొందింది కూడా ఆ రూపమే మనస్సు నేను అనుకుంటే ఏ శబ్దము ఏ నామము ఏ రూపమైతే నేను అనుకున్నానో ఆ నామరూపం లోపల వచ్చింది కదా అదే మనస్సు అర్థంగా ఇప్పుడు మీకు అది ఎక్కడ పడిపోతుంది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఒకటి కాదు ఒకటి ఈ అనుకునేవాడు ఎవరు ఇదొక ప్రశ్న ఇది పక్కన పెట్టండి ఇది చూద్దాం అసలు నేను అనుకున్నాను కదా పరిపూర్ణానందాన్ని వచ్చారు ఆయన చూశాను ఆయన పడిపోయాడు మళ్ళీ ఏనుగు వచ్చింది ఆ ఆలోచన అసలు ఆలోచన ఎలా పరిపూర్ణానంత రూపాన్ని పొందేసింది మళ్ళీ ఆ రూపాన్ని పటపట పడిపోయింది మళ్ళీ రూపం పొందేస్తుంది ఏనుగు రూపం మళ్ళీ పటపట పటపటే పడిపోతుంది మళ్ళీ గులాబీ అనగానే పొందేసింది మళ్ళీ పడిపోయింది మీరు ఏదనుకోండి పడక్కలా పొందేస్తుంది అవి రూపు నచ్చేస్తుంది ఎంత స్పీడ్గా వచ్చిందో అంతకంటే స్పీడ్గా పడిపోతుంది ఏం కాన్సెప్ట్ ఉంది లోపల ఏం జరుగుతుంది లోపల మీరు మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ ఆ లోపల అలా సృష్టించుకుని అలా పడేసుకుంటారు క్షణం కూడా పట్టదు క్షణం పట్టిందా మీకు గులాబీ అనే లోపే గులాబీ అయిపోయింది కళ్ళు రెప్ప మూసి తీసేలోపే సృష్టి అయిపోతుంది ప్రళయం కూడా అయిపోతుంది లోపల అయిందా లేదా అవునా अंकने अम्म पेरे सृष्टि कर्त ब्रह्म रूप गोप्रि गोविंद रूपिणी संहारीणी रुद्र रूप विरोधा नकरी सृष्टि तन नाने दा की आधार संहार तनकोट लपल्ल गुलाबी पुवे नेने तयलाबी पुव ने एंजा चुलाबी पुव मैने ఇప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడున్నారండి మీరై ఉన్నారు కాదా మీరై ఉన్నారండి విత్ రెఫరెన్స్ టు యువర్ కాన్సెప్ట్ ఆఫ్ రోజ్ యువర్ బ్రహ్మ యువర్ క్రియేటర్ బ్రహ్మాజీ విత్ రెఫరెన్స్ టు ద రోజ్ దట్ ఈజ్ సస్టైన్ బై యూ యువర్ విష్ణు విత్ రెఫరెన్స్ టు ద సేమ్ రోజ్ That you are दट यु आर् टेकिंग बैक् यु आर्द्र चुनिंग अला चूस्तूं मनमे ब्रह्म मनमे विष्णु मनमे रुद्रु अचे तस अंकने गुर्ब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुर साक्षात्म ब्रह्म तस्म श्री गुरवे नम ఒక గురు బ్రహ్మ విష్ణు శివుడు అంటే అర్థమేంటంటే ఆ గురువు బ్రహ్మ విష్ణు శివుడుగా రాడు ఆ గురువు నాకు చూపిస్తాడు రే బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడో లేర్రా నువ్వే చూడు నువ్వే సృష్టి చేస్తున్నావు బ్రహ్మ స్థితి చేస్తున్నా విష్ణు ప్రళయమవుతుంది రుద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోపల నిరంతరం సృష్టి స్థితి లయం జరిగిపోతూ ఉంది ఆ కర్మలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు నువ్వు కావు నువ్వెవరు సాక్షాత్పరం బ్రహ్మ అది నీ స్వరూపం అది చూపించేవాడు గురు అందుకనే గురు అంటే శంకర్లు చాలా క్లియర్ గా ఒక మాట అంటారు తత్వజ్ఞానోపదేష్ట గురు గురు అంటే మంత్రమిచ్చిన వాడు కాదు గురువు అంటే తంత్రం ఇచ్చినవాడు కాదు గురువు అంటే యంత్రం ఇచ్చిన కాదు గురువు అంటే తాయిత్ కట్టిన వాడు కాదు గురువంటే కుంకుమి ఇచ్చినవాడు కాదు గురువు అంటే పటికి బెల్లం ఇచ్చినవాడు కాదు గురు అంటే నాకు మా ఇంటికి వచ్చారండి మా గురువు గారు మా ఇంట్లో అన్ని మారిపోయాయండి గురువులు గురు శబ్దానికి అర్థం ఏంటంటే బయటవేవో ఇవ్వడమో బయటవేవో మార్చడమో కాదు తన్ను తానే మార్చిన వాడు గురువు గురు అంటే ఎవరు తన నిజ స్థితికి తీసుకెళ్లి తనను కూర్చోబెట్టి తన వాస్తవికతను దర్శింపజేయగలిగిన వాడే గురువు అందుకని గురు శబ్దానికి అర్థమేంటి గుార స్వంధకారోవై निवर्तक अंधकार हुई ना लो निरोधिवा इंत दा गुर्ति अशक्तारी नरे नी शक्ति चूड़ी नाक नूप यदार्थ स्थिति अवती महनी अकं तत्व నా గురోధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అంటుంది శాస్త్రం ఆ తత్వజ్ఞానాన్ని ఆ తాత్విక స్థితిని నాకు అందుకోగలిగిన వాడే ఇక్కడ మహర్షుల వారు కూడా అదే ముందుకు నెడుపు కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి అనుకునేవాడు ఒకడున్నాడు లోపల వాడు అనుకుంటే విన్న వస్తున్నాయి వాడు అనుకున్నాడు ఇది రెడి గులాబీతో వచ్చింది ఏలిగు వచ్చింది పరిపూర్ణానంద వచ్చారు ఇవన్నీ పడిపోతున్నాయి కదా ఎక్కడ పడిపోతున్నాయో ఒకసారి ఆలోచించింది ఒక్కసారి మీరు ఇదే చింతన అనేది విచారణ అలా కూర్చొని హాయిగా ప్రశాంతంగా చూడండి ఇక్కడ అనుకుంటే ఒక ఒక రూపం వచ్చేసింది అపరిపూర్ణానంద మళ్ళీ ఇప్పుడు ఏనుగును చూడాలనుకున్నావా వెంటనే పరిపూర్ణానంద పడిపోయాడు అసలు ఈ పరిపూర్ణానంద ఎలా పుట్టాడు ఈ పరిపూర్ణానంద ఎలా పడిపోతున్నాడు అంటే కల్పన ఏంటిది కల్పన అందుకొని లలిత అంటుంది కల్పన రహితా కాష్టా ఈ కల్పనలన్నీ ఎక్కడైతే పడిపోయి ఇక కల్పించడానికి ఏమీ లేకుండా అయిపోతుందో ఆ పరాకాష్ట ఆ అఖండ అమ్మవారిని అక్కడ తీసుకెళ్తారాయని ఇప్పుడు ఆయన ఆ అనుభూతిని కలిగిస్తారా మీరు జాగ్రత్తగా అది లోపల ఆ స్థితిని పొందుతూ పొందుతూ వెళ్లే ప్రయత్నం చేయండి అందుకని ఆయన అంటారు దృశ్యవారితం చిత్తమాత్మన ఇది ఎక్కడ పడిపోతుంది ఎక్కడ లేస్తుంది అని అంటే మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నీళ్ళు ఉందిగా కొలంలో నీళ్లు ఉంది అందులో ఏదో పడి డిస్టర్బెన్స్ అయ్యి ఒక చిన్న తరంగం లేచింది చిన్న తరంగం సన్నగా తరంగం ఈ తరంగం ఎక్కడ లేచిందండి ఎక్కడ లేచింది తరంగం దేని మీద నిలబడింది తరంగమల్లి మళ్ళీ దేని మీద రిజాల్వ్ అయిపోతుంది ఏంట్లోకి అంటే ఇంకా తరంగం అనేది ఏంటుంది అక్కడ తరంగం అనేది ఏంటి చెప్పండి తరంగం అనేది ఏంటి చెప్పండి నీళ్ళల్లో పుట్టింది అంటున్నారు చూడండి నీళ్ళల్లో పుట్టలేదు లోపలేం పుట్టలేదు నీటి మీదే పుట్టిందన్న నీటి మీద ఏం పుట్టలేదు లోపలా పుట్టలేదు మీద పుట్టలేదు ఏమైంది నీరే తరంగంలా కనిపిస్తుంది బాస్ అలాగనే మీరే ఆలోచనలా కనిపిస్తున్నారంటే అక్కడ మీరు తరంగంలా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఆలోచనలా ఉన్నారంటే బాస్ అర్థమవుతున్నాం మీకు ఆ స్పిట్ అయితే కదలకుండా ఉండే నీటికి తరంగంలా వచ్చే నీటికి తేడా చిన్నది ఉంది అదే నామరూపం అది ఉంది కనుకునే తరంగం అంటున్నాం మొత్తం నీళ్లంత తరంగం అయిపోతే ఇంకా తరంగం అంటావా మనం ఇప్పుడు ఉన్న మొత్తం నీళ్ళంత తరంగంలాగా అయిపోయి ఇంత పెద్దగా ఇదేందనుకోండి తరంగం అంటావా తరంగం అంటే ఏంటంటే కదలకుండా నీరుండాలి దాంట్లో ఒక వలయంలా ఒక చిన్న వలయంలా నీరు లేవాలి ఉబ్బెత్తుగా అలా లేచి ఒక రూపం పొందాలి ఆ నామరూపము తరంగం కానీ ఆ నామరూపమైన తరంగం ఏంటి నీరే మీరెక్కడైనా ముట్టుకోండి ఆ తరంగాన్ని నీరే తగులుతుంది ఇంకేం లేదు అందుకని నీరే కనుక నీరే తరంగంలా కనిపిస్తుంది ఆ నీరే తరంగం ఉన్నంత కాలం ఆధారం ఆ తరంగం చివరికి నీటిలోనే విలీనమైపోతుంది అంటే నామము రూపము కల్పన అలాగని ఇక్కడ బాగా ఆలోచించండి అసలు ఈ తరంగం ఎందుకు ఏర్పడింది ప్రశాంతంగా ఉన్న నీటిలో ఏదో పడింది అందుకు తరంగం లేచింది అలాగనే ప్రశాంతంగా ఉన్న నాలో ఎందుకు ఈ ఒక సంకల్పం ఒక కోరిక వెంటనే ఒక రూపాన్ని పుట్టిస్తుంది ఒక కోరిక ఒక రూపాన్ని పుట్టిస్తుంది ఇక ఆ రూపాన్ని మనం చూస్తూ ఏం చేస్తాం దాన్ని పొందాలి అనేటువంటి భావనను పెంచుకుంటూ ఆ కోరికని ఆ భావాన్ని శారీరకంగా కూడా వ్యాపింపజేస్తాం ఇంకా క్రియల ద్వారా బయటికెళ్లి అది పొందాలనుకుంటాం అందుకని ఇక్కడ అంటారైనా మహర్షి దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వ దర్శనం తత్వదర్శనం ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడి నుంచి పరిపూర్ణమంత పుట్టాడంటే ఒక సంకల్పం ఒక కోరిక బస్ ఆ కోరిక కలిగింది వాడు ఆ కోరిక పడిపోయింది ఆ రూపాలు నామ రూపాలు పడిపోతుంది మళ్ళీ ఇంకొకటి అంటే ఇది ఎంతవరకు అసలు ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే ఎంతవరకు అనంటే ఈ కోరిక పడిపోదు కోరిక కలగడంతో నామరూపాలు లోపల కల్పన ఆగిపోదు మళ్లీ పడిపోతుంది మళ్లీ కోరిక మళ్ళీ నామరూపాలు మళ్లీ పడిపోవడం మళ్ళీ కోరిక మళ్ళీ నామరూపాలు మళ్లీ పడిపోవడం ఇది నిరంతరం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మనిషి పుట్టింది మొదలు చనిపోయేదాకా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ ని నేను పట్టించుకోకుండా నేనేం చేయాలి అది ఒక వస్తువు కదా అసలు ఈ సంకల్పం చేసేవాడు ఈ అనుకునేవాడు ఎవరు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను కరెక్ట్ గా చెప్పాలి సమాధానం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను ఆ పదం కరెక్ట్గా ఉందా లేదు నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయి అది కరెక్టా నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అంటామా లేదు నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయని అంటామా రెండోదేనా డౌట్ లేదు కదా పర్ఫెక్ట్లీ కరెక్ట్ నేనున్నాను కాబట్టి ఎన్ని ఆలోచనలైనా కదులుతూ ఉంటాయి అసలు నేనే లేకపోతే ఆలోచనలు కానీ కానీ ఇక్కడే సమస్య నేను అనేది యథార్థం ఆలోచనలు అనేవి యార్థం నిలబడు కానీ నన్ను పీడించేది నేను కాదు నా ఆలోచనలు ఎంత బలమైపోయాయి చూడండివి నన్ను మూట నన్ను బంధించేది నన్ను పీడించేది నన్ను హింసించేది ఏంటి నా ఆలోచనలు అసలు వాస్తవంగా నేను లేకపోతే ఆలోచనలకు విలువేంటి వాస్తవంగా నేనంటూ లేకపోతే ఆలోచనలకి విలువేంటి దానికి ఉనికి ఏంటి చెప్పండి నేను అనేటువంటి ఆ ఉనికి లేకపోతే ఆ ఆలోచన ఎక్కడిది ఇప్పుడు నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాను కృష్ణుడి రూపం వచ్చింది కృష్ణుడు కూడా నాకొక ఆలోచన అయిపోయాడు నేను కాను నేను కృష్ణుని అయ్యానా ఒక ఆలోచన రాముణ్ణి గుర్తించాను రాముడు ఒక ఆలోచన పరిపూర్ణానమని చూశాను ఆయన ఆలోచన నేనున్నాను కాబట్టి ఈ ఆలోచనలు బయలుదేరుతున్నాయి గుర్తుపెట్టుకోండి భగవంతుడు కూడా ఒక ఆలోచన అయిపోతే ఏనుగు గులాబీ పువ్వు పరిపూర్ణానంద పాయసం ఇడ్లీ అలాగా కృష్ణుడు కూడా అందుకనే సమస్య ఇక్కడ ఏంటంటే నేను అరగంట దేవుడికి పూజ చేస్తున్నానంటే భగవంతుడు కూడా నువ్వు టేబుల్ మీద కూర్చొని ఇరవై నిమిషాలు టిఫిన్ చేశావు దానికి గదిలో కూర్చొని అరగంట పూజ చేసిన దానికి ఇది ఒక ఆలోచన అది కూడా ఒక ఆలోచనలు సత్యం కావు అవి పడిపోతూ ఉంటాయి సత్యమైన దానికి నాశనం లేదు కాబట్టి పరమాత్మ అంటే ఆలోచన కాదు ఆలోచన పరమాత్మ అంటే ఈ ఆలోచనలన్నీ ఎవరి వల్ల కదులుతున్నాయో అది కావాలి అందుకనే పోతన ప్రశ్న వేశాడు ఎవని చేజనించు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వమూతానైన వాడెవ్వడు ఆత్మభౌశ్వరుని శరణువేడెగన్